తీన రక్షకుడకిల వినుతుడు దేవదేవుడు రాముడు జానకీపతి గులువుడి గణ సమర విజయుడు రాముడు అరుణి తారక బ్రహ్మ మంత్రమై అమరిన అర్ధము రాముడు సురలగాచి అసురుల నడచిన సూర్య కులజుడు రాముడు సరయువందును ముక్తిచూరలు జనులకొసెను రాముడు హరియే ఈతడు హరివించులకాది పురుషుడు రాముడు మునుల ఋషులకు అభయమొసకిన మూలమూరితి రాముడు మనసులోపల పరమయోగులు మరుగుతేజము రాముడు పణిచి మీదటి బ్రహ్మపట్టము బంటు కొసగెను రాముడు మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముడు లిమిమించిన దైవికముతో భక్త సులభుడు రాముడు నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంజుడు రాముడు మిలుపు శ్రీవేంకటకిరీంద్రము మీతిదేవుడు రాముడు వెలసే వావిలిపాటిలోపలి వీర విజయుడు రాముడు